ఆ నించానించ వస్తువు ఎప్పుడూ కలిగి ఉండాలి అనిచం అంటే పరిణామం చెంది ఏదైనా సరే అదంతా అనిచ్చే శరీరం పుట్టినప్పుడు ఎంత ఉంది ఆరు అడుగులై పరిణామం చెందింది ప్రాణం ప్రతి ఇన్హేల్ కి పరిణామం చెంది మనస్సు ప్రతి ఆలోచనకి మారుతుంది ఇప్పుడప్పుడేం కర్మ కాబట్టి శరీర ప్రాణ మనస్సులు ఎప్పుడూ మారిపోతున్నాయి బుద్ధి అది మారిపోతుంది చిన్నప్పుడు తెలివి ఇప్పుడు లేదు ఇప్పుడున్న తెలివి వృద్ధాప్యం వచ్చినా అంతే కదా మరి బాల్య ఏమైనా తోమార వృద్ధాప్యాలు అవి మారిపోతున్నాయి అంతేనా ఆకలి నిద్ర అవి మారిపోతున్నాయి మృత్యు భయం అది అన్ని భయాలకి మూల కారణం మృత్యు భయం ఏ ప్రపంచంలో అన్ని ఏ భయం అన్ని భయాలు ఆ మృత్యు యొక్క ప్రతిబింబమే ఇట్లా సమస్త వస్తు ప్రపంచం అది ఎట్టా అసలు ఇవే మారిపోతుంటే అవి మారిపోకే ఉంది అంతేనా కాదు కాబట్టి ఇందాక మాట్లాడకుండా ఏ ప్రపంచాల లెక్క మారిపో కాబట్టి మారిపోయేటటువంటి దాంట్లో మారని దేవైనా ఉందా నీకు వస్తే ఇప్పుడు అది మారనిది ఏదో గనక నువ్వు పట్టుకోగలిగితే అది నిత్యం కాబట్టి నీ అన్వేషణ అంతా ఎప్పుడు ఎలా జరగాలి అంటే మార్పు చెందే వాటిలో మారని దేవి ఇది అసలు అసలైన ప్రశ్న ఈ ప్రశ్న కనుక సమాధానం గనక నువ్వు స్వానుభవంలో ఆచరణలో కనుక రాబట్టుకోగలిగితే ఆ వివేకం వచ్చేస్తుంది అది నిత్యానిత్య వస్తు కాబట్టి నీ పేరుకి నిత్యానిత్య వస్తువు వేకం అన్నారు కానీ ఎవరించేదంతా ఆ నిత్యం గురించేగా ఏది కాదు అవుడు అవునన్నదానికి ఒక వాక్యమే చెప్పాడు నిత్యము అంటే మార్పు అనిత్యం గు మొదలు పెట్టాడు అనిత్యం గురించి చెబితే ఓ పెద్ద శాంతి అంతేనా కాదు అని అది బుద్ధి ద్వారా ఇంద్రియాల ద్వారా నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావు అంత అది మారిపోతా మరి ఇంద్రియాలు ఏదమైనది అది తెలుసుకుంటే అది కాబట్టి ఎప్పటికైనా నేనేం తెలుసుకోవాలి ఆ ఇంద్రి అతీతమైనత్యమైనది ఏదో నేను గ్రహించగలగాలి గ్రహించగలగాల అను మొదటి దశలో గ్రహించాలి కాబట్టి అది పరోక్షమా ప్రత్యక్షమా అపరోక్షమానం అనుభూతి గ్రహించే పరోక్షం ఎందుకని చూడట్లేదు ఇంద్రియ పరిధిలో కాదుగా ఇంద్రియ పరిధిలో అయితేనే ప్రత్యక్షం కాబట్టి ఇట్లా ఎప్పటికప్పుడు క్లారిటీ ఉండాలి ప్రత్యక్షం పరోక్షం అపరోక్షండి ప్రయోజనం అనుమానం అనుభూతి క్లారిటీ ఉంది అనుకో అప్పుడు మిస్లీడ్ అవ లేకపోతే ఎక్కడ వచ్చింట పక్కదారి పడతావు ప్రమాణ సహితంగా చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు ఇది నిత్యానిత్య వస్తు వివేకం వస్తు వివేకం అని ఎందుకన్నారు మీరు నిశ్చయ జ్ఞానం ఉండాలా వద్దా ఇది అనిత్యం అని తెలచాలన్నా నిశ్చయం ఉండాలి ఇది నిత్యమని తెలచాలన్నా ఒక నిశ్చయం ఉండాలి మరి ఆ నిశ్చయం వస్తు నిశ్చయ జ్ఞానమే ఉండాలి అన్నం తినాలండి కంచం ఉండాలో వద్దా ఏదో ఆధారం ఉండాలి అంతేనా అన్నం ప్రధానమా కంచం ప్రధానమా అంతేనా ఆకలి ప్రధానమా అన్నం ప్రధానమా తెలుస్తుంది చూసావా భాగత్యాగ నిర్ణయం చేయాలంటే ఇట్లా వేసుకోవాలన్నమాట ఇది భాగత్యాగ నిర్ణయం నిత్యం అనిత్యం ఆకలిధానమా ప్రాణం కాబట్ ప్రాం ప్రాణం ప్రధానం ప్రాణమే కాకపోతే మనసు అసలు ఎలా ఉంటుందో కూడా ప్రాణం ప్రధానమే మనసు ప్రధానం మనసుకే ప్రాధాన్యత ఇచ్చేస్తాం తెలియకుండా బట్ అది కరెక్ట్ కాదా తెలియదు ఇలా వేసుకోవాలి నువ్వు అంటే నేను అడక ఎట్లా ఉండాలో చెబుతున్నా ఇది రోజువారీ జీవితంలో ఇట్లా రావాలి నీకు ప్రశ్నలు సుఖదు ప్రధానమా జ్ఞానం ప్రధానమాట్లా ఎందుకని సుఖ దుఃఖాలు మారిపోతాయి ఇట్లా ఒకదాంట్లోంచి ఒకదాంట్లో ఒక దాంట్లోకి మార్పు చెందిన దాన్ని వదిలిపెడుతుండాలి మానందాన్ని పట్టుకుంటూ ఉండాలి అప్పుడేమయ్యావు ఎప్పటికప్పుడు అనిత్యంలో నుంచి నిత్యంలో జీవితం మొత్తం అంతా వెతికి చూస్తే ఏం కనబడతాయి ఏ అంశంలో అయినా ఓహో ఆ మార్పు చెందని వాడుగా ఉన్నాడు ఆ నిత్య వస్తువే నువ్వు నిత్య వస్తువు ఎవరు ఎలా అయ్యావు ఆ చేత అయ్యావు సాధించిన వివేకం చేత అయ్యావు సాధనంటే ఆచరణేగా నీ జీవితాన్ని చూస్తే నీ జీవితం అంతా ఏం కనబడుతుంది ఇప్పుడు ఆ వివేకం అవివేకం ఎక్కడా లేదు ఏ పని చేసినా సరే ఆ పనిలో నీ దగ్గర ఏం కనబడుతుంది ఇప్పుడు ఆ నిత్యా నిత్య వస్తు వివేకం కనబడుతుంది ఎంత మందిలో వాడు ఉన్నా సరే వాడి దగ్గర ఏం కనబడుతుంది ఇప్పుడు నిత వస్తుందరూ దగ్గర ఆ వివేకంతో బదిలేదుగా సంపద ఉన్నవాడికి సంపద లేని వాడికి స్పష్టమైన తేడా ఉంటుంది ఎలా చూడాలి ఎలా తెలిసిపోతుంది జీవన శైలి అట్లాగే ఈ వివేకం ఉన్నవాడికి ఈ వివేకం లేనివాడికి కూడా అందుకని ఇది సంపద స్పష్టమైన తేడా కనబడుతుంది కొట్టి తేడా కూడా అంటే అన్నిట్లోనూ అంటే ఇది అన్ని అనిత్యం అని కొట్టిపడేయకుండా వీటిల్లో కూడా ఏది నిత్యం ఏదిలో కూడా చేస్తా కొట్టిపడేస్తే జీవితం కొట్టిపడేస్తే వివేకం ఎట్లా వస్తుంది విచారణ చేయాలి రంగు బట్టలు వేసుకోవాల రంగు బట్టలు తయారవుతే తెల్లబట్టలు తయారవుతాయి అసలు ముందు నిత్యా నిత్యం వస్తువే నిత్యం నిజానికి అన్ని రంగులు కలిపితే తెలిపేగా అవునా కదా ఇప్పుడు నువ్వు ఒక రంగే వేసుకున్నాడు తెలుపు రంగు వేసుకున్నవాడు అన్ని రంగులు వేసుకున్నాడు వాడు విచారణ చేసి చూస్తే అంతేనా కానీ రంగు బట్టలు వేసుకున్నవాడు ఏమన్నాడు నువ్వు తెల్లబట్టలు వేసిన నేను రంగుబట్లు వాడు అదే గొప్ప అనుకుంటాడు వీడేమని చెప్పాలప్పుడు బాబు తెలుపులో అన్ని రంగులు ఉన్నాయో నీకు వివేకం లేదు కాబట్టి ఒక రంగే వేసుకున్నావు నాకు వివేకం ఉంది కాబట్టి అన్ని రంగులు నాకు అన్ని రంగులు సమానమే నీకు భేద బుద్ధి ఉంది మీరు నిత్యా నిత్య వస్తువేగం ఉన్నవాడికి మరి భేద బుద్ధి సమానంతో గురించి సమత్వం యోగం వచ్చేది సమత్వం గురించి ఉండాలి వాడు ఎవరి భేదం పాటించు నేను ఇచ్చే వస్తువులు కదా అందరిలో ఉన్న చైతన్యం ఒకటి కాదా చూడాలి అందరిలో ఉన్న నేను ఒకటి కాదా అందరిలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటి కదా అందరిలో ఉన్న జ్ఞానం ఒకటి కాదా అందరిలో ఉన్న ఆనందం ఒకటి కాదా ఇన్ని ఒకటై ఉండగా ఎక్కడో ఒకటి లేదా సరిగా లేదా లేని దాని పడుకుంటాడు అంబై తొమ్మిది బాగానే ఉన్నాయి కదా అన్ని ఒకటిగానే ఉన్నాయి అక్కడే అక్కడ ఒక చోట నీ ఉనికి నువ్వు కాపాడుకోవడానికి చేసే భ్రాంతి గత ప్రయత్నం చేద్దాం విడిగా కనుడు ఒకదాన్ని విచారణ చేసి పోగొట్టుకో సమస్య ఏముంది కాబట్టి ఇది నిత్యాలు ఇచ్చే వస్తువు సత్యంతో జీవించాలో జీవించక్క ఎందుకని అసత్యం అనిత్యం సత్యం మార్పులే హరిశ్చంద్ర కాలం నుంచి సత్యం సత్యం నీకైనా సత్యం సత్యం అసత్యాలు మరిప్పుడు సత్యాన్ని ఆశ్రయించాలి అసత్యాన్ని సత్యమే చెబుతానంతే సత్యం చెబితే ఉద్యోగం పోతుందండి పోనుకోండి ఐ డోంట్ మీన్ ఫర్ ఇట్ సత్యం నష్టం వస్తుందండి రానివ్వండి తమ్ముడు ఒకసారి ఫోన్ చేశాడు రేపు పొద్దున కాల్లా వచ్చే విప్రోలో హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్ ఉంది అప్పుడు నా జీతం ముప్పై వేలు వాడు ఎనభై వేలు ఎంత రేపు పొద్దున కాల్లా వచ్చేస్తే ఇంతకు ఏం చేయాలి కంపెనీలో జనాలు బయటేది వచ్చి అదే దేశ విదేశాలకు వెళ్ళొస్తూ ఉంటారు కదా అందరు ఆఫ్ ఇయ్ సైడ్ మేనేజ్ సత్యం చెప్పడానికి వీలుంటుందా రెండో ప్రశ్న అది కుదరదు అన్నాడు అది మడుగు వదరదు ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎవడైనా ఒప్పుకుంటాడానికి అవకాశం అదేంటి రెట్టింపు జీతం రావడం లేదా వస్తే వస్తే ఇక్కడ అత్తగారిక్కడే మామగారి మరదళ్ళు ఇక్కడే పెన్నులు ఇక్కడే బావలిక్కడే బావ మరుజలు ఇక్కడే నాన్నగారు ఇక్కడే తమ అందరు ఇక్కడే చెల్లెలు ఇక్కడే బావగారు ఇక్కడే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను అర్జెంట్ గా జాయిన్ అయితే నేను అదనపు వచ్చే ఆదాయం వల్ల ఎంత మందిని కోల్పోయాను ఏది కరెక్ట్ ఇప్పుడు ఏది సత్యం ఏది ధర్మం సత్యమే ఇక్కడ నాలుగేళ్ళు చేసేది అక్కడ రెండేళ్ళు చేసేది చాలు తర్వాత ఏం చేస్తావు అప్పుడు ఇలాగే ఆలోచిస్తావు కదా కాబట్టి క్రమేపీ నీలో దాచుకునే దోచుకునే కాంక్ష పెరిగిపోడలా విషయం ఒకసారి ఎక్కితే మళ్ళా పోతుంది అది ఎందుకునైనా అంత సమస్య ఈశ్వరుడు ఇచ్చిన దానిని ఇచ్చిన దాన్ని కాదు వచ్చిన దాన్ని కాదనరాదు రాని దానిని కోరరాదు ఎందుకు నాకు లేనిపోతా కదా కాబట్టి ఈశ్వరానుగ్రహం మేరకు నిత్యాన్నిత్య వస్తు వేక జీవించే వాడికి మొదటి సూత్రం ఏమిటి వచ్చింది కాదని రాదు రానిది కోరరాదు జీవితం మొత్తానికి ఒకటే సూత్రం కాబట్టి వేదాంత మార్గంలో నిమిష నిమిషానికి ప్రశ్నలు చేయడం నిమిష నిమిషానికి ఏమంటే ఏం చేయమంటారని అనడం ఉండదు సూత్రం చెప్తారు వచ్చింది కాదని రాదు రానిది కోర రాదు తనిస్ట్ అయిపోయాయి ఫిజికల్ లైఫ్ మొత్తానికి ఒకటే సూత్రం చెప్పాడు అయిపోయాయి ఇంకేమి కోరితే పడిపోతావో అనిత్యంలోకి అయిపోరా ఇప్పుడు నిష్కామకర్మలో సహజంగా ఉండాలా వచ్చింది కాదనే పని లేదు రానిది కోరే పని అప్పుడు నీకు ఫలితంతో పెద్ద పని నీ ప్రయత్నం సాధారణంగా సాగిపోతుంటది నీ జీవితం సామాన్యంగా సాగిపోతుంటది లోటు ఉండదు మరిప్పుడు నిత్యానిత్య విస్తృవేకం పోషించబడలే విశేషాలు ఏమైనా పరిగెట్టావు అప్పుడేమి అప్పుడు అనిత్యాలే ప్రపంచం నాకు సంస్కృత స్తోత్రాలు విని విని విని జీర్ణం అయిపోయి ఇప్పుడు మామూలు పాటలు పెట్టాను అనుకోవు నాకు అసలు ఆ లిరిక్ కాని ఆ శబ్దాలు కాని నాకు ఏం అర్థం కావు చెవిటి ముందు శంఖభోజనట్టి ఎవరైనా విని వాళ్ళు బాగా ఇప్పుడు ఇప్పుడున్న తరం వాడు ఏదన్నా వాటిని నేను చూస్తూ ఉంటాను ఏంటమ్మా అది ఏంటి ఆయన అదేంటి ఇంతసేపు నిన్న వాళ్ళు అర్థం కాలేదంట నాకేం అర్థం కాలేదమ్మా నాకేం వినపడడం కూడా వినపడలేదు ఎందుకని నో రిసీవర్ కానీ అది ముందే అర్థమైపోతుంది అది నిచ్చామని అనిచ్చే తెలుస్తుంది తెలుసుగా ఒకసారి అనిచ్చ్రస్ లాగా కనపడుతుందిగా ఇంకా దాని జోలు నాగే ఆ వివేకా లేదు అప్పుడు ఏం చేస్తాం మరి ఇప్పుడు జీవితానికి ఎంత అవసరం ఇచ్చాస్తుంది సాధించాలిగా మానవుడి ప్రపంచం మొత్తాన్ని తరచు చూడాలి ఈ స్కేల్ మీరు చూడాలి అప్పుడే కాబట్టి వాడు తరచు చూడాలని ప్రపంచం ఏమైనా ఉంటుందా ఇప్పుడు వాడు నిర్ణయించలేని ప్రపంచం అంటూ ఉంటుందా ఏం ఇట్లా ఎదగాలి ఒక్కొక్క దాంట్లో ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడినాక అప్పుడు ప్రపంచాన్ని చూసావు ఆ దృష్టితో ఆ వివేకంతో చూసావు అప్పుడేమయ్యా అంటే అర్థం ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ విసర్జించిన తర్వాత విసర్జించిన పదార్థాలను మరలా పొందాలని అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఎందుకని అది అశుద్ధమని వదిలేసాం కదా అవసరం లేదని అశుద్ధమని నిష్ప్రయోజనమని అది ఉంటే నీలోనే అట్లాగే నీ జీవితానికే ప్రమాదం వచ్చేస్తుంది అంతేనా కదా ఈశ్వరుడు యొక్క వ్యవహారం తెలియాలి అంటే విసర్జక అవయవాలు పని ప్రమాదమే ఎక్కువ పని ప్రమాదం అంతేనా కదా అతని ప్రభావం తెలియాలంటే ఈ ఒక్క తేడా వస్తే చాలి పెద్ద తేడా రావక్కలే ఈశ్వరుడు గుర్తు రావాలంటే తేనా కాదు మానవుడికి అన్ని సవ్యంగా సాగుతున్నంతసేపు ఈశ్వరుడు గుర్తుకురాడు ఒక్క విసర్జ కావే వాళ్ళు తేడా మానవుడికి చాలా చిన్న చూపు ఉంటది అన్నమాట ఏమైపోతాడు అప్పుడు దేవుడో మర్రో ఎంత మరపెట్టుకున్నా ఏం చేయగలిగిందండి మరి అటువంటి విసర్జించినటువంటి పదార్థాలని మరలా ఎవరైనా భోగ్యంగా భుజిస్తారా అవి విసర్జించిన అవి కూడా తినం ఏ జీవి కూడా తాను విసర్జించింది తాను తిన ఒక జీవి విసర్జించింది మరొక జీవి తినవచ్చేమో గాని తాను విసర్జించింది జీవి తాను తినదు కాబట్టి జీవుడు వాడికే సహజంగా ఏ లక్షణం ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు నేను ప్రపంచాన్ని అంతా చూసి అనిత్యమని విసర్జించేగా మరి ఇప్పుడు నేను కాబట్టి ప్రపంచాన్ని భోగ్యంగా చూడవచ్చా మరి చూడాలి యోగ్యంగా చూడాలి భోగ్యము యోగ్యము రెండు ఓ ఉన్నాయి దృష్టి భోగ్యం అనుకుంటే ఏమైంది అందులో పడిపోయారు ఆ వలలో చిప్పుకుందాం చేప కుని గమనించలే ఎర్రనే గమనించండి ఎర్ర పట్టుకుందాం అనుకున్నాం కుక్క ఇంద్రియం బలహీనత ఉంటేనే దాని పరిస్థితి అది మరి మనం కామిది రంధ్రాలుంటే తొమ్మిది బలహీనతలే మరి మన మరి ఎప్పటికైనా ఇంద్రియజయాన్ని సాధించాలి కదా ఆ ఇంద్రియ జయాన్ని సాధిస్తేనేమో ఈ భోగ్యమే యోగ్యమైంది ఇంద్రియజయాన్ని సాధించకపోతే అప్పుడు ఇంద్రియ లౌల్యమంది లోలత్వం వచ్చేసింది వ్యసనం ఆ చేయకపోతే ఉండలేదు తినకపోతే ఉండలేడు చూడకపోతే ఉండలేడు తాకపోతే ఉండలేడు అన్నీ ఉండలేడే ఇంకెప్పుడు ఉంటాడు వాడు వాటిని తీసుకెళ్లి ఏం చేద్దాం వాడికి వాటి వల్ల ఏం ప్రయోజనం కాబట్టి సృష్టి మతం మీద ఇది లేకపోతే నేను ఉండలేను అన్న లిస్ట్ అని రాయ రాసి వాటిని అధిగమించే ఏ ఫలభోగ విరాగమైందా అప్పుడు ఏం చేశావు భోగ్య దృష్టి పోయి యోగి దృష్టితో ప్రపంచాన్ని చూసి మరికప్పుడు అయిపోతున్నాయిగా ఒక్కొక్కటి నిత్యా నిత్యం అయిపోయింది ప్రపంచం మొత్తాన్ని భోగ్యమా యోగ్యమా భోగ్యమా యోగ్యమా భోగ్యమా యోగ్యమా ఇంతే విచారణ భోగ్యమా యోగ్యమా అప్పుడు ఎలా చూస్తావు యోగ్యం ఈశ్వర ప్రసాదం ఎందుకని వచ్చి నీకు కాలం రాదు రానిది కోరం రాదు ఇప్పుడు మేమమ్మ రేపు ఇంటికి వెళ్ళాకేమడుగుతా చామదంపలు ఫ్రై చెయ్యమ్మా అడగలేవు దొండకాయ ఫ్రై చెయ్యమ్మా అడగలేవు ఎందుకని భోగ్యం ప్రసాద బుద్ధి బ్రేక్లతో నడుస్తుంది ఏ పడిపో భోగ్యము యోగ్యము ఇది చేయగలిగితే ఇహమత్రార్థ ఫలభోగ విరాగం సాధ్యం ఈ రెండు వస్తేనే సమాధి షట్క సంపత్తి లేకపోతే సమాధి షట్క సంపత్తి రాంకొక రౌండే వస్తారంటే వాళ్ళు వైజాగ్ వెళ్ళి మళ్ళా వాళ్ళ అమ్మమ్మ గారితో కలిసి వస్తారు తమ్ముడు గారితో కలిసింగ్ ఏదైనా ఈ సమాధి షట్క సంపత్తి వరకు రావాలన్నమాట ఈ సమాధి షట్క సంపత్తిని సాధిస్తే స్థిరంగా ఉంటావు సమాధి షట్క సంపత్తిని సాధించాలంటే ముందు రెండు ఉండాలి ఆ రెండింటి బలం లేకపోతే సమాధి షట్క సంపత్తి రాదు సమూదము ఇక్కడ సమాధానం అన్న శబ్దం వచ్చేసింది ఇప్పుడు ఏం మిగిలిపోయింది మోక్షేచ్చ అదొక్కటే ప్రశ్న మిగిలింది అంతే ఇక సమాధానం పడిపోయింది అందుకే అక్కడ పెట్టారు సమాధానం అనేది మోక్షేచ్ఛ అన్న ప్రశ్నకు ముందు సమాధానం పెట్టారు అన్ని సమాధాన పడిపోయినటు నేనే నాకు ప్రశ్న ఒక్కటే మిగిలింది ఎట్లాగో తేల్చడం తప్ప మిగిలిందంతా సమాధాన పడిపోయింది అన్నవాడు మోక్షయేచ్ఛ అందులో ప్రవేశిస్తాం ఈ ముందు సమాధాన పడలే అప్పుడు దారం దిగుతూ ఉంటుంది మళ్ళీ అవారం పెడుతూ ఉంటాం అంతే జీవితం ఈ శరీరం మరో శరీరం మరో శరీరం మరో శరీరం కాబట్టి ఇట్లా స్పష్టమైనటువంటి ప్రయాణాలు చేయాలి కాబట్టి వేదాంత మార్గం స్పష్టంగా ఉండాలి కదా సుస్పష్టం ఒకటి చెప్పి ఒకటి ఏమార్చడం ఉన్నది ఉన్నట్టు కొండ బదులు కొట్టడం చెబుతారు ఇలా అయితేనే కుదురుతుంది బాబు లేవత కుదరదు ఇటు అటు వెళ్తావాబట్టి సాధన చతు సంపత్తి లేకుండా ఎన్ని యోగ సాధనలు చేసినా తేల్తావా ఇప్పుడు అన్ని చోట్ల యోగా పేరుతో ఏం జరుగుతున్నారు భౌతికమైన శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యోగాని కిందకి దించేసి ఆత్మసాక్షాత్కార జ్ఞాన లక్ష్యంతో ఏర్పడినటువంటి యోగం ఇక్కడికి వచ్చేసిన ఇప్పుడు చివరికి రకరకాల పేర్లు వచ్చేసినవి పేర్లు నోటికి కూడా తిరగవు పాశ్చాత్యం చెప్పేటప్పుడు ఏ రోగిస్తా మొదలైంది రకరకాల పేర్లతో అదే చలామణి అవుతాం ఇప్పుడు అది నేర్పేవాడు నెల లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఇప్పుడు వాడు దేని మీద దృష్టి ఉంది అమ్ముతున్నాడు అర్థం ఉందా బొర్ర ఉంది ఇట్లా అయిపోయింది దానికి క్యాంపులు ఎక్కడో మౌంటైన్ పిక్స్ లో అని చెరువు గట్టినని కాలువ ముద్రపు కట్టిన రకరకాల ప్లేస్లు రిసార్ట్లు దాని కథ అదో ప్రపంచం తయారైపోయింది వాళ్ళ ప్రతిదీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఓకే బాబు దాంట్లో చిక్కు అంటే చాలు అదే పనిగా వెళ్ళి తిప్పుకుంటున్నాడు అర్థమైనా కాబట్టి ఇట్లా ప్రపంచాన్ని అధ్యయనం చేయి గమనించి దాంట్లో సారాన్ని గ్రహించి ఎట్లా వెనక్కి తీసుకోవాలో అట్లా చేయగలిగినప్పుడే నీకు అది వీలవుతుంది అందుకని ప్రపంచంలో అందరూ వేదాంతం నేర్చుకోవడానికి అర్హులే మానవులందరూ అర్హులే కానీ చేయలేదు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్దతి సిద్ధయే యతసామే సిద్ధానం వేష్టి సత్వత అని భగవద్గీత శ్లోకం అంటే అర్థం ఏంటి వేలాది మంది మానవులు నన్ను తెలుసుకోబోతున్నారు నొకడు తెలుసుకోనగలుగుతున్నాడు అట్టు తెలుసుకున్న వారిలో సహస్రాధికులలో ఒకనొకడు మాత్రమే యథార్థముగా దర్శించగలుగుతున్నాడు అట్టి దర్శించిన వారిలో ఒకనొకడు మాత్రమే నన్ను పొందగలుగుతున్నాడు ఆయనే ఎన్ని స్థితులు చెప్పాడు తెలుసుకోవాలి దర్శించాలి పొందాలి కానీ చేరి పొందవలదురా అది సోత మరి ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం చేరే పొందాలా ఏది కాబట్టి మోక్షేచ్ఛ ఎవరికైతే నిలబడిపోయిందో వాడికి ఈ మూడు మిగిలి కని చేరి పొందవలగురా ఇవన్నీ పూర్తి చేసుకుని మోక్షేచ్ఛతో వచ్చిన వాడికి మాత్రమే ఆ కని చేరి పొందవల గురా సూత్రం వర్తిస్తుంది అవునా మరి ఈ పరిణామక్రమాన్ని సాధించాలిగా పుస్తకం తగ్గితే అయిపోతున్నాయి ఉపన్యాసాలు వింటైపోతుందా విన్నవాడన్నింటినీ చదివిన వాటన్నింటినీ నిజ జీవితంలోకి మార్చాలి నిజ జీవితంలో అప్లై చేయాలి అప్లై చేసి సాధన చుష్ట సంపత్తిని సంపాదించాలి సంపాదించి అప్పుడు నువ్వు ఏ కేటగిరీలో నిలబడ్డావో చూస్తారన్నమాట ఎక్కడ దాకా వచ్చావు ఈ స్కేల్ మీరు చూస్తారు స్కేల్ మీద నిలబడగలిగితే ఆ తర్వాత పై పాఠం సంగీత పాఠం ఎట్లాగో ఇది అంతే మొట్టమొదటి పాఠం సాధన చతు ఇది సాధించుకొని రావాలన్నమాట వస్తే అప్పుడు మోక్షేచ్చకు సంబంధించిన పాఠం కొద్దిగా త్రిగుణాల పాఠం చెప్పామే అది యాక్చువల్ గా మొదటి పాఠం కాదనమాట అందుకే నీకు గేమ్ అర్థమైందా సాధన చదుష్టం పట్టి మొదటి పాఠం అనమాట అదంతా మోక్షేర్చతో వచ్చేవాడు సాధన ఎలా చేయాలి ఏ లక్ష్యంతో చేయాలి ఏ లక్ష్యంతో చేస్తే ఏమవుతావు దాని లోపల అంతర్గత స్థితులు ఎలా ఉంటాయి ఇలాగే చేస్తే ఏమవుతావు అలా చేస్తే ఏమవుతావు ఆ చేసిన అనుభూతి ఉండాలి చెప్పేవాడికి కూడా చేసేవాడికి ఉండాలి ఎందుకని వాడు ఆ తెలుగులో ఉండి చెబుతాడు చెబుతూ ఉంటేనే నీకు తెలిసిపోవాలి అప్పుడు చెప్పే సమయంలోనే నీకు ఆ అనుభూతి గ్రహించాలి నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళేప్పుడు మళ్ళా ఆలోచిస్తా విచారణ చేస్తా పుస్తకం చదువుతా ఎప్పుడో ఏదో చేస్తా ఏదో చేస్తే ఏదో అవుతుంది ఇదేం లాభంలే మోక్షేచ్ఛ కలిగిన వాడికి జ్ఞానమార్గ సాధకుడికి గురూపదేశ కాలంలోనే నీకు బోధించే కాలంలోనే అది అనుభూతి అవ్వాలి ఇప్పుడు ఇవి చెబుతున్నాను అప్పుడు లోపల అనుభూతి అవుతుందో లేదా నాకు తెలిసిపోతూ ఉంటుంది నేను చెప్పేటప్పుడే నీ అంతరంగ స్థితి ఏమిటో నాకు అర్థమైపోతూ ఉంటుంది అది అనుభూతికి లోనవుతున్నావా గ్రహించగలుగుతున్నావా నువ్వు ఆ స్థితికి ఎదగలుగుతున్నావా ఏం చెయ్యాలి ఇవన్నీ వేరే చేసుకుంటూ ఉంటాడు అన్నమాట స్వానుభూతిలో అన్నమాట అదే స్వానుభూతి ప్రమాణం లేదు అప్పుడు శాస్త్ర ప్రమాణ పాకమే చెబుతావు శాస్త్రం ప్రకారం నేర్చుకుంటాడుగా ఆ ఎన్ని సార్లు అడిగినా ఆ శాస్త్ర ప్రమాణమే చదివరా నీకు తగినట్టు దాన్ని మార్చి అనుకూలంగా సమన్వయం చేసి నిజ జీవితంలో దాన్ని మార్పు చేసి చెప్పలేక నువ్వు కూడా చెప్పేటప్పుడు ఎట్ట అలవాటు అంటే ఆ శిల్ప పలుకులకే అలవాటు పడిపోతావు ఆ శాస్త్ర ప్రమాణమే వెళ్ళవేస్తావు అదే చెబుతావు ఎన్నిసార్లు అది తెలిసిపోద్దు అర్థమైపోద్ది నువ్వేం చేసావు చెప్పబోయ్యా అంటే ఏం చెప్తావు అప్పుడు నీ జీవితంలో నీ స్వానుభవంలో నువ్వు ఎలా చేసావో అది చెబితేనే దాన్ని పరిగణలో తీసుకుంటావు ఎప్పుడు స్వానుభూతి కలిగిన గురువు అయితే గురువులో కూడా తరతమ భేదాలు ఉంటాయి ఆశ్రయించే నీ తెలుగును బయట ఆశ్రయిస్తావని చెప్పా కదా ఎట్టా మొదట్లో తెలుసుకునేటప్పుడు శాస్త్ర ప్రమాణం అవసరం కానీ అందులో బిగుసుకుపోకూడదు నన్ను నిజ జీవితంలో వినియోగించుకుని సాధన అనుభూతి పొందాలి నీ కడక మిగిలేదు అనుభూతి ఒకటే మిగిలేదని వెళ్ళిపోతాయి నువ్వు సహజమయ్యేది కూడా అనుభూతి వల్లనే అవుతావు ఏది సహజం అది మాత్రమే మరణంలో మిగిలి ఉంటుంది మిగిలిన పోతాయి కాబట్టి సహజంగా నువ్వు ఆ మోక్షేచ్ఛతో కనుక ఉన్నట్లయితే సహజంగా ఆ ముక్తి మోక్షస్థితిలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మరణాన్ని అగ్గనిస్తా లేదు కాబట్టి మానవుడై కుట్టినందుకు ఈ సాధన చిత్తుష్టయ సంపత్తిని సంపాదించడం అతి ముఖ్యం బయట కోట్లు సంపాదించావా లేదా పెను ప్రమాదం ఏమి అదే ఈ సాధన చతుష్ట సంపత్తి లేకపోతే మరణకాలంలో గుడ్డిగా పొరగా ఎందుకని రుచి దేవత ముఖంలో పనికి వచ్చేదంటే ఏమైనా ఉంటే ఈ సాధన చతు ఇది తప్ప ఇంకేం పనికిరావు మిగిలిన చిన్న నిద్రలోనే పోతున్నాయి పెద్ద నిద్రలో ఏమంటాయి ఎన్నో చేసావయ్యా నిద్రపోయేవయ్యా నిద్రలో నిలబడను పెద్ద నిద్ర వస్తే నిలబడతాయి అదే సాధన చదుష్ట సంపత్ అయితే సహజమైపోతావు అనుభూతి ప్రమాణంగా ప్రాణాయామం మీద శ్వాస మీద ధ్యాస పెట్టే చేసేవయ్య అంతకు ముందుకి ఇప్పటికీ తేడా వచ్చేదా ఆలోచనాధారంలో మార్పు వచ్చేయ సహజం అయిపోతే అప్పుడు మళ్ళీ వెనకెళ్ళి చూద్దాం ఒకే వాట ఇప్పుడు మనసులో మార్పు వచ్చిన ప్రతిసారి శ్వాస తెగిపోతుంట ముందే గుర్తుపట్టేస్తావు అప్పుడు ఓ తల్లిదాడ వచ్చేసి తెగిపోయి తెగిపోయిపోయి మళ్ళీ సరి చేసుకుంటుంది అప్పుడు చిత్త వృత్తిని ముందుకు వెళ్ళనివ్వటం లేదు అక్కడే కట్ అయిపోతుంది వృత్తి దగ్గరే కట్ చేయగలిగే సమర్థత వచ్చేసి త్రికరణ శుద్ధి సహజమైపోయింది చూడు ఒక ప్రాణాయామము మనసును కేంద్రీకరించి చేస్తే ధ్యానం జరిగింది ప్రాణాయామం జరిగింది జపం జరిగింది మూడు ఏకకాలంలో చేసే సమర్థత వచ్చింది అప్పుడు యోగం అంటే అర్థం అది శరీరాన్ని ప్రాణాన్ని మనస్సుని బుద్ధిని నాలుగుటిని ఒకే సూత్రం మీదకి తేగలగడం యోగం దాన్ని సరైన లక్ష్యం మేనకు ప్రయోగించగలగటం అంతే కదా ఇప్పుడు లక్ష్యం లేవు వాటికి అటు ఇష్టం వచ్చినట్టు పోతాం దానికి ఆత్మ అనే లక్ష్యాన్ని ఇచ్చి ఆ వాటి వైపు నాలుగింటిని మరి జీవితంలో సాధించాలా తెలి మనిషి ఒక్కడే చేయగలడు మరి ఈ పనిలో మనిషి ఉన్నాడా వేడే ఎన్ని సుఖాలు లెక్కేసిన శబ్దస్పరిశ రూప రసగంధాలే కదా అంతకుమించి ఏముంది భార్య పిల్లలు అంతేనా పిల్లలు పిల్లలు ఇంకా పిల్లలు ఎప్పటి నుంచి గద్దిస్తుంది బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలయ్యి గద్దిస్తూనే ఉంది ఇప్పటి వరకు ఏం తేడా వచ్చింది మార్పు వచ్చిందా ఏదే మరి బ్రహ్మము ఎరిగే పనిలో పడాలా ఉంటది ఆ పనిలో ఏమైనా పడితేనే మా వాళ్ళ ప్రయోజనం ఉంటుంది లేకపోతే ఈ షాప్ లో అంతకుమంది ఏం దొరకవు అర్థమైనా అంటే ఎందుకు చెబుతున్నారంటే వ్యతిరేకంగా నీలో బలంగా ఉందనుకో అప్పుడు నువ్వు మార్చుకోకపోతే మరలా వచ్చినా నేను చెప్పగలిగేది ఏమి నీలో ఉన్న ఆతృత నీలో ఉన్నటువంటి ఆసక్తి నన్ను మాట్లాడిస్తుంది అది ఎప్పుడైతే తగ్గిపోయే ఉన్నాకి వచ్చేస్తుందో నేను మాట్లాడటం కూడా ఆగిపోయింది అందుకే మనిషిని చూస్తూ మాట్లాడతాను అర్థమైంది ఒక్కొక్కరితోనే మాట్లాడతాను నేనే వంద మందిని వేగి మందిని పెట్టుకుని పది మందిని పెట్టుకుని ఉపన్యాసం చెప్ప మైకులు అసలు చెప్పకని ద్వంద్వ యుద్ధం కృష్ణుడు అర్జునుడుకే చెప్పాడు భగవాడికి అంతేనా గురుక్షేత్రంలో వాళ్ళందరికీ చెప్పాడు అసంవాద రూపం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నువ్వు అడగవలసింది ఫేస్ టు ఫేస్ నీకు చెప్పగలిగింది చెప్పాలి నీ సందేహాన్ని స్వయంగా నువ్వు సందేహాన్ని సమూలంగా తీర్చాలి సందేహ రహితం అయిపోయినప్పుడు అప్పుడు ఒక సంతృప్తిని అనుభవిస్తావు నేను ఈ రకమైన అసంతృప్తితో వచ్చాను ఈయన యొక్క సమాధానాల వల్ల నేను ఈ రకమైన సంతృప్తిని సాధించాను నా జీవిత లక్ష్యం మీద నాకు ఒక స్పష్టత వచ్చింది నేనేం చెయ్యాలి సాధన మీద స్పష్టత వచ్చింది శాస్త్రం మీద స్పష్టత వచ్చింది ఇలాంటివన్నీ నీలో కలిగినాయి అప్పుడు ఎలా వెళతావా అంత విషధంగా లేదు అరే పది తో పాటు తెలుసున్నా అప్పుడు చెప్తున్నారు నీకు కూడా అన్వయం అవుతుంది గాని డైరెక్ట్ గా చెప్పడం కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు అలా నీ ఆసక్తిని బట్టి నువ్వు వస్తావు నీ మోక్షేచ్ఛ నీ జీవిత లక్ష్యాన్ని ఏ స్థాయిలో పెట్టావనుకున్న దాన్ని బట్టి వస్తాం ముందు సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించి భగవద్గీత వివేక చూడమని చదువు సమ ప్రాణాయామం అవమ విలోమ ప్రాణాయామం చెయ్యి చేతులు పెట్టకుండా ముఖ్యమే మనస్సు క్రమేపీ మనో బుద్ధిని నిగ్రహాన్ని చిత్త వృత్తి నిరోధాన్ని సాధించాలి యోగి కానివాడు జ్ఞాని కాదాలని బాగా గుర్తుపెట్టిపోయి సూత్రం యోగి కానివాడు జ్ఞాని కాదాలడు అసలు జ్ఞాని అవ్వాలంటేనే నువ్వు యోగి అయి ఉండాలి వేసి అర్హత అనమాట ఎలిజిబిలిటీ టెస్ట్ నాకు కూడా అదే పెట్టారు చూపెట్టారనమాట ఉచ్ఛ్వాస నిశ్వాస ఇలా గాలి తీసుకోవడం ఇలా గాలి విడిచిపోవడం నువ్వు తీసుకోవడం ఇలా విడిచి అలా అలా ఉన్న ఉన్న స్థితిని నువ్వు సాధించాలయన ఆ స్థితిలో మంత్రజపం జరగాలి ఆ స్థితిలో నీ ఇష్టదైవాన్ని ధ్యానించాలి ప్రాణాయామం చేయాలి మంత్రజపం చేయాలి ఇష్టదైవాన్ని ధ్యానించాలి ఏకకాలంలో చేయాలి ఇది ఎప్పుడు కుదిరితే అట్లా అప్పుడు రాపో అన్నారు అంతే అయిపోయాను Now the question paper is in your hands. Take an answer whenever you want. రెండు నిమిషాల తర్వాత సాధ్యపడి అందుకనే చెప్తున్నా గురు ఉపదేశ కాలంలోనే సాధ్యపడేవాడు సత్యు బోధాకాలంలోనే సాధ్యపడిపోవాలి అది ఉత్తమ ఆస నా యన్ 10 కో 9 కో అద రె బస్ వొకొన కైదే బస్ స్టాండ్ లకి వెళ్ళే కాలం మరి ప్రైవేట్ ట్రావెల్స్ అవుతుంది ఓహో ఎక్కడెక్కడ ల లైటింగ్ పాయింట్ కరేచారు నాకు తెలియదు టికెట్ వస్తుంది అంటే కొడే వొణంగే చేసారు ఏంటి ప్రభుత్వమే లా ఉంటానికి దిమా ఆ అదే మనం బయట కనినా ఆదియ్ మదినం జనన తెనాడు ఉండలేదా టూ వీలర్ కాబట్టి అదే ఇప్పుడు దసరాలు కదా దుర్గగుడి అమ్మవారి భక్తులు చెప్పండి ఆ రోజు ఎక్కడ ఉంటాను ఏడు అయిపోయింది పాఠం అంత ఆల్మోస్ట్ మీ అబ్బాయి చేయవలసిందే బాక్యం రుచికరగా రుచి కలిగిపోతే ఎక్కడ ఉన్నా ఒకటే మీతో మాట్లాడుతుంది అయినా నీ పాఠం అంతా అయిపోయిందే నేను చేసుకురావడమే బాకీ ఉంది అదే చెప్తున్నా వస్తే ఈసారి మీ తమ్ముతో పాఠం మనశ్చరణ నీకేమో నీకు కూడా టీస్తున్నారు ఎక్కడ లేటింగ్ పాయింట్ బస్ పోలీస్ స్టేషన్ దగ్గర ఓకే పోలీస్ కంట్రోల్ పోలీస్ కంట్రోల్ కి హోటల్ ఎక్కడ